अस्मद गुरु नाहं प्रकाश స్మార్యపర్య వందే గురుంపరాహం ప్రకాశమాయాసమావృన్ నాకో మామ ఈ శ్లోకంలో ఒక ప్రశ్నకి సమాధానం ఆ ప్రశ్నేమంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉంటే అందరూ ఈశ్వరుణ్ణి జీవితకాలమంతా అన్వేషిస్తూ ఉంటే ఎందుకు ఈశ్వరుడు అనుభవానికి రావట్లేదు ఈశ్వర దర్శనము ఎలా కలుగుపెట్టలేదు మనం తరచు వింటూ ఉంటాం ఈశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు అంతర్వహిష్టాడు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు చాలామంది గ్రూప్స్ కింద చేస్తూ ఉంటారు మొట్టమొదటి నామం ఏమిటి విశ్వం అంటే జగద్రూపంగా ఉన్నాడు విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు మరి అంతటా వ్యాపించి ఉన్నవాడు ఎందుకని ఈశ్వర దర్శనము అంత అంత పొందశక్యము కానిదిగా మిగిలిపోయింది ఈశ్వర దర్శనం ఎందుకు అవ్వట్లేదు అందరికీ అందరికంటే కనీసం అన్వేషణ చేసే వాళ్ళకైనా కావాలి కదా ఎందుకు అవట్లేదు అంటే యోగమాయా సమావృత యోగమాయ చేత కప్పివేయబడి ఉన్నాడు భాగవతంలో చిత్రమైన కథ ఒకట హిరణ్యక శకుడిని శ్రీహరి నృసింహ రూపంగా అవతరించి సంహరించాడు కదా హిరణ్యక కొడుకు ప్రహ్లాదుడు సరే ప్రహ్లాదుడు రాజ్యాన్ని ఎలుతాడు ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు విరోచను పుత్రుడు బలిచక్రవర్తి అది వరుస సో ఈ విరోచనుడు తాతగారి మీద కొంత అభిమానం కలవాడు సాధారణంగా తాతగారి మీద అభిమానం ఉంటుంది తండ్రి మీద ఉండదు తండ్రిని ఒక తరము విదిరిపెట్టి అభిమానం ఉంటుంది కొడుక్కి కూతురుకి తండ్రి మీద కొడుకు తాతగారి మీద అభిమానం జనరల్గా సో హిరణ్యక శిపుణ్ణి ఆ శ్రీహరి సంహరించాడు కదా అని ఈ విరోచనుకి మనస్సులో ఒక కొంత కోపం ఉండేది శ్రీహరి మీద ఓ మినిస్టరు అంటే హిరణ్యక కాలం ఒక మంత్రి కూడా ఈ విరోచను పురుకొల్పాడు నువ్వు మీ తాతగారి మిగిలి పూర్తి చేయకుండా మిగిలేసిన పనిని నువ్వు పూర్తి చేయి మీ తాతగారు శ్రీహరిని ద్వేషించేవారు నువ్వు కూడా శ్రీహరిని ద్వేషించాలి అని ఇతను పురుకొల్పాడు పురుకొల్పితే విరోజు నువ్వు డౌట్ వచ్చింది మరి మా తాతగారిని అంతటి గొప్ప ధైర్యశాలి పరాక్రమశాలి అయిన మా తాతగారిని శ్రీహరిని చంపేశాడు కదా నేను కుర్రాడిని నేను ద్వేషిస్తే నన్ను క్షణంలో చంపుతాడేమో అంటే అప్పుడు ఆ మంత్రి చెప్పాడు కాదు చంపడు నిన్ను ఎందుకంటే ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు ఆయన ప్రహ్లాదుడు మహాభక్తుడు కనుక ఆ భక్తుని వంశానికి నేను హాని చెయ్యను అని ఆయన వరం ఇచ్చాడు కాబట్టి నేనేం చేయడు ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఉంటాడు సరే అయితే ఇంకేమి సో విరోజనుడు గద తీసుకుని బయలుదేరతాడు శ్రీహరిని ఏదో చేయడానికి ఇంకా కథ సుమండే కథలు అలాగే సో శ్రీహరి కోసం వెతకడం ప్రారంభిస్తాడు స్వర్గానికి వెళ్తాడు అక్కడ ఉండడు ఆఖరికి వైకుంఠం అంతా వెతుకుతాడు వైకుంఠంలో కూడా కనపడ్డాడు మొత్తం ముల్లో కాలు తిరిగేసి మళ్ళీ వాపస్ వస్తాడు దొరకడు సో దొరకడు సో విరోచనుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు అక్కడ వ్యాసమహర్షి అంటారు ఎందుకు దొరకలేదంటే వీడి హృదయంలోనే దాముకుని ఉన్నాడు ఆయన విరోచనుని హృదయంలో దాముకుని ఉన్నాడు ఇంకేం దొరుకుతుంది దొరకదు అదే కాబట్టి యోగమాయ చేతను కప్పివేయబడి ఉన్నాడు యోగమాయ అంటేమిటి మన బుద్ధియే యోగమాయ సో మాయాశక్తి మాయా అంటే మాయాశక్తి బుద్ధి మాయాశక్తి యొక్క కార్యము కారణము కార్యము మాయాశక్తి నుండి బుద్ధి ఆవిర్భవించినది కాబట్టి మాయాకార్యమైన బుద్ధియే ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుణ్ణి కప్పివేస్తుంది అయితే దానికి యోగా అనే మాట కూడా ఉంది యోగా అంటే మూడు గుణముల యొక్క సమాహారము మన బుద్ధి మూడు గుణాలు ఉంటాయి ఈ మూడు గుణాలను బట్టి మనము వ్యామోహాన్ని చెందుతూ ఉంటాము ఇలాగా తమోగుణము తమోగుణం కారణంగా ఈ దేహమునందు నేను అనే బుద్ధి ఉంటుంది దేహమునందు ఆత్మబుద్ధి ఉంటుంది ఎప్పుడైతే దేహమునందు ఆత్మబుద్ధి ఉన్నదో వెంటనే వీడు ఆ సర్వవ్యాపకమైన చైతన్యం నుంచి విడిపోతాడు నేను సెపరేట్గా ఉన్నాను అనే అజ్ఞానంలో పడిపోతాడు కేవలము దేహాత్మభావం చేతనే అలాగే రజోగుణ ప్రభావం చేత నేను కర్తను అనే అభిమానం కర్తృత్వాభిమానం ఉంటుంది సత్వగుణము యొక్క ప్రభావం చేత నేను జ్ఞాతను లేక భోక్తను అనే అభిమానం ఉంటుంది కాబట్టి నేను దేహమును అనే తామస అభిమానము నేను కర్తను అనే రాజస అభిమానము నేను భోక్తను జ్ఞాతను రెండో ఒకటే భోక్తృత్వం అంటే ఉపలబ్ధి జ్ఞాతృత్వమే రెండో ఒకటే కాబట్టి నేను భోక్తను అని ఈ విధంగా ఈ మూడు కలిపితే దానికే అహంకారము పేరు అహంకారము ఈగో ఈగోలో మీకు ఈ ఫిజికల్ ఐంటిటీ అభిమానం ఫిజికల్ బాడీ అభిమానం ఉంటుంది నేను కర్తను అనే అభిమానం ఉంటుంది నేను భోక్తను అనే అభిమానం ఉంటుంది ఈ మూడు అభిమానాలు కలిస్తేనే అహంకారము అని పేరు సో సత్వరజస్తమో గుణముల యొక్క కలయిక యోగము యోగము అంటే ఘటనము దగ్గరికి తీసుకో రెండు మూడు కలిసి ఒక చోటకి చేరడం అదే మాయా అదే అవిద్య ఈ అవిద్య చేత ఈశ్వరుడు కప్పివేయబడతాడు యోగ మాయా సమావృత సో నేను అహం ఈ యోగమాయ చేతను కప్పివేయబడి ఉండడం చేత వీడికి హృదయంలో ఆత్మరూపంగా అంటే శుద్ధ చైతన్య రూపంగా ఉంటాడు ఈశ్వరుడు ఉండి కూడా వీడు తెలుసుకోలేకపోతాడు ఈ యోగమాయ చేతను కప్పివేయబడట చేత నాహం ప్రకాశ సర్వస్య ఎప్పుడైతే వీడు ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోలేకపోతాడో అప్పుడు ఈశ్వరుణ్ణి బాహ్యమునందు వెతకడం ప్రారంభిస్తాడు బాహ్యమున తర్వాత ఈశ్వరుడు అవ్యక్తం ఆయన ఇంద్రియ గోచరుడు కాడు సర్వవ్యాపకమైన తత్వం తప్పిస్తే ఒక పరిచ్ఛిన్నమైన ఆకారము రూపము వ్యక్తిత్వము కాదు అని వీడు అనుకోడు తెలుసుకోలేకపోతాడు తను ఎలాగైతే సర్వవ్యాపక చైతన్యమై ఉండి కూడా పరిచ్ఛిన్నమైన ఆకారము వ్యక్తిగా తనను తాను భ్రమపడతాడో సరిగ్గా అదేవిధంగా ఈశ్వరుణ్ణి కూడా ఒక పరిచ్ఛిన్నమైన రూపము లేక ఆకారము కలిగినటువంటి వ్యక్తిగా వీడు భ్రమపడి ఆ రూపంగా దర్శించే ప్రయత్నం చేస్తాడు ఆ రూపంగానే అన్వేషిస్తూ ఉంటాడు కాబట్టి ఆ అన్వేషణ ఎప్పటికీ అది తెమిలీ అన్వేషణ కాదది అది పూర్తవుదా అన్వేషణ ఎందుకంటే వీడు అన్వేషణలోనే దోషం ఉన్నారు ఓ మహాత్ములు అనేవారు ఇప్పుడు ఈశ్వరుని యొక్క అన్వేషణ ఎందుకు ఫెయిల్ అవుతోంది అంటే ఈశ్వరుడు ఈశ్వర పరిభాష తప్పు కాబట్టి ఫెయిల్ అవుతుందని ఈశ్వర్ క్యా హోతా హే ఈశ్వరుడు అనగానేమి అనే విషయంలో మీకు పరిభాష సరిగ్గా లేక దాని గురించిన అర్థం సరిగ్గా అర్థం చేసుకోకుండా వెతుకుతుంటే ఇది సో మీకు నేను కథ చెప్పాను గాడిది గుడ్డు వెతికేను ఏదో చెప్పినట్టున్నాను అలాంటి కథ సో అలాగే ఈశ్వరుని వెతకడం ఈ పరమానంద శిష్యులు గాడిది గుడ్డు కోసం వెతకడం ప్రారంభించారు అలాగంటేదేముండదు వాడికి పరిభాష తప్పెప్పుడైతే ఎప్పుడైతే అయిందో వాడి అన్వేషణ వ్యర్థమైపోతుంది ఆరోగ్యంగానే ఈశ్వరుని యొక్క పరిభాష వ్యర్థం వీరు తప్పు అవ్వడం చేత అంటే పరిభాష అనేక రకాలుగా తప్పు ఎలాగా ఈశ్వరుడు ఒక విశిష్టమైన ఆకారమును కలిగి ఒక చోట ఉంటాడు తర్వాత నాకంటే భిన్నంగా అనాత్మరూపంగా ఉంటాడు నాకు దూరంగా ఉంటాడు అని ఈ విధమైన పరిభాషలో ఉంటాడు ఉండి కూడా ఉన్న ఈ పరిభాష తప్పు అయిన కారణంగా ఈశ్వరుని యొక్క దర్శనము వీడికి అనుభవానికి రాదు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత ఇదంతా నేను చెప్పే ఉంటాను సో ఘనఛన్న దృష్టిర్ఘనఛన్నమర్కం నిష్ప్రభం మన్యతే జాతమూఢ ఛాతిమూఢ ఇది కూడా చెప్పుంటా సూర్యుడిని మేఘం కప్పేస్తుందని అంటాడు సూర్యుడిని కప్పేయడం ఏమిటి సూర్యుని మేఘం ఎలా కప్పుతుంది మన దృష్టిని కప్పివేస్తూ మంచిది సో ఈ లోక జనుడు మానవుడు నన్ను నా అభిజానాతి నన్ను గుర్తుపట్టలేకున్నాడు అభి అభిజాన అభిజ్ఞానం అంటే గుర్తుపట్టడం అభిజానాతి అంటే గుర్తుపట్టుతున్నాడు నా అభిజానాతి గుర్తుపట్టలేకపోతున్నాడు సో గుర్తుపట్టలేకపోవడం అనే దోషం ఉంటుంది మనలో ఇప్పుడు ఓసారి నేను ఏదో ఊరు వెళ్ళాను ఊరు వెళ్ళి బస్సు స్టాండ్లో దిగి ఫలానా వారింటికి వెళ్ళాలి బస్ స్టాండ్లో ఒక సజ్జనుడు మనం అడిగితే చెప్పేందుకు వీలుగా ఆ డ్రెస్ అది చూస్తే ఆయన సజ్జనుడు పెద్ద మనిషి అని తెలిసి నేను వారిని అడిగాను అయ్యా ఫలానా వారింటికి వెళ్ళాలి ఎలా వెళ్లాలో మీకు తెలుసు తెలుసు నాకు మీరు ఇలా పొడుద్దుగా ఒక అరమైలో ఫర్లాంగ్ వెళ్ళి అక్కడ కూడివైపు తిరగండి అని చెప్పాడు ఆయన సరే నేను నడవడం ప్రారంభించాను నడవడం ప్రారంభిస్తే ఆయన అదే అటువైపు వస్తున్నాడు పక్కన నా పక్కన నడుస్తున్నాడు ఆయనకు నాకు సరే ఆయన కూడా అటే వెళ్తున్నాడేమో అనుకున్నాను సరే కుడివైపు తిరిగి టైం వచ్చేప్పుడు నేను కుడివైపు తిరిగాను ఈయన కుడివైపు తిరిగాను సరే అక్కడ మళ్ళీ ఇంకో కొంచెం ముందుకు వెళ్ళి మూడో సందో నాలుగో సందో తిరగాలి లెఫ్ట్ ఆయనే అడిగాను ఈ సందే అన అవునండి ఆ సంధ్యన నేను ఆ సందు తిరిగా ఈయన తిరిగాడు ఆ సందు తీరా వచ్చేప్పటికి ఐదో గృహం ఆరో గృహం వచ్చింది ఈయన అక్కడ దగ్గర వచ్చాడు ఈయన మళ్ళీ ఇంకా ఫైనల్గా వచ్చేసినట్టున్నామే ఈ ఇల్లేని అంటారా అని అడిగాను అవునా ఆ ఇల్లే అని చెప్పాడు సరే నేను ఆ ఇల్లు వెళ్ళి గుమ్మెక్కుతుంటే ఈయన గుమ్మం ఎక్కాడు సరే ఇంటికి చెప్పొచ్చేది ఏమిటంటే ఆయనే నేను కలవాలనుకున్న సజ్జనుడు ఆయనే సో నేను ఆయన్ని ఎప్పుడు కలిశాను ఇంట్లోకి వెళ్ళాక కలిశానా లేక రైల్వే స్టేషన్ అది బస్సు స్టాండ్లోనే కలిశాను మొత్తం నడుస్తున్నంతసేపు ఆయన్ని కలిసే ఉన్నాను కానీ ఆయన నేను అన్వేషించేవాడు ఆయనే అనే విషయం నాకు తెలియలేదు తెలియడాన్ని బట్టి ఉంటున్నాను అంతా ఇక్కడ ఉంటుంది తెలుసుకోవడంలో ఉంటుంది చాలామంది కర్మచేత మనకి విముక్తి కలుగుతుందని భ్రమపడతాడు కర్మచేత విముక్తి కలగదు తెలుసుకోవడం చేత విముక్తి కలుగుతుంది కానీ కర్మచేత కలగదు అలాగే ఇంకో కొంతమంది చేత విముక్తి కలుగుతుంది అనుకుంటారు ఉపయోగపడతాయి కర్మ ఉపాసన ఉపయోగపడతాయి సో ఉపాసన కూడా చాలా మంచిది అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది కానీ మోక్షానికి పనికిరాదు మో మోక్షం దానివల్ల కలగదు పనికిరాదు అంటే నా అభిప్రాయం డైరెక్ట్గా దానివల్ల మోక్షం కలగదు అంతఃకరణ శుద్ధి వరకు ఉపయోగపడుతుంది సో ఇప్పుడు భోజనం చేయాలనుకోండి ఆకలి వేస్తోంది ఆకలికి అన్నం అది సామెత ఆకలికి అన్నం మీరు మంచి వెండి కంటం తీసుకొచ్చి మిలమెల మెరిసిపోయి ఇట్లా కడిగి అక్కడ పెట్టారనుకోండి స్వామిజీ మీరు వెండి కంటల్లో భోజనం చేయండి ఇది చేయండి అది చేయండి అని అలాగే ఒకప్పుడు ఏమవుతుందంటే ఆకలి వేస్తూ వీళ్ళు వడ్డిస్తే బాగుండు తినే అవతలి అనిపిస్తుంది ఏదో పని ఉంటుంది తర్వాత ఏదో పనుంటుంది భోజనం తర్వాత ప్రధానమైన పని కొంచెం విశ్రాంతి తీసుకోవడం ఏదో ఉంటుంది పోవాలి కదా సో ఈ వెండి కంచం దానికి ముందు ఇంకో ప్లేట్ ఆ ప్లేట్ ఈ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు ఈ అరేంజ్మెంట్స్ తొందరగా ముగించి వడ్డిస్తే బాగుండి అని అనిపిస్తుంది ఎందుకంటే దానివల్ల కడుపు నుండి అది తర్వాత వడ్డించేసిన తర్వాత ఇంకా కూర్చున్నాం అనుకునేప్పటికీ శ్రీ భగవాను వాచి అంటారు అసలు భగవాను వాచి నీకెందుక నా పదార్థం నేను చేసుకుంటా నా బదులు మీరే చేసేస్తారు అని ఊర్ధ్వ మూలమధాఖం అని మొదలుపెట్టాడు ఇప్పుడు ఈ ఊర్ధ్వ మూలమధాఖం ఎప్పుడు పూర్తవ్వాలి నేను ఎప్పుడు మొహం చేయాలి సో పదిహేనో అధ్యాయం అంతా మూలం జాముల దాకా ఎకరవపడితే శ్రీకృష్ణ పరమాత్మ సంతోషిస్తాడు మంచిదే కానీ కడుపు నిండద్దా సో అప్పుడు మళ్ళీ వేలమొహం వేసి నీరసంగా ఊర్ధ్వ మూలమధాఖ శ్రద్ధంతాహు ఉదయం అని వాళ్ళతో పాటుగా ఆ పాఠం తప సో గు ఎందుకో ఎవడారో పెట్టారు సో ఇది గుహ్యం పదిహేనో అధ్యాయం అధ్యయనం చేయాలి కానీ భోజనానికి ముందు నీరసంగా సాగతీయడం ఏమిటి ఏదో పెట్టారు సో అదంతా ఏక ఆ ఉపాసన కూడా ఏక అప్పుడు పరిశోధనం చేసి నోట్లో పప్పు ముద్ద పెట్టుకుంటే అప్పుడు ఆకలి తీరుతుంది కర్మ వల్ల ఆకలి తీరదు ఉపాసన వల్ల ఆకలి తీరదు దాన్ని యాక్చువల్గా డైజెస్ట్ లోపల వారేసుకుంటే తీరుతుంది అదేవిధంగా కర్మా ఉపాసన అవసరమే కష్టం శుభ్రంగా చేయాలి ఏ మేరకు అవసరమో ఆ మేరకు కర్మ అవసరం ఏ మేరకు చిన్న ప్రార్థనా చేసుకోవాలి కడుపు దేవుడికి నైవేద్యం పెట్టకుండా అలా గబుగుని కదా ఇదో అహం వైశ్వానరోభూత్వ సన్యాసులు మామూలుగా రెండు శ్లోకాలు చెప్తారు అహం వైశ్వానరోభూత్వ ఒకటి బ్రహ్మార్పుణం ఒకటి అది ఆయనే చెప్పుకుంటాడు ఆయన తరఫున మనం చెప్పేయక్కర్లా కొని మనం గుర్తు చేయించి పర్వాలేదు సో సో అప్పుడు అది పూర్తి చేసేసుకుని నోట్లో పారేసుకుంటే కాబట్టి ఆ మెథడ్ అది కర్మ ఉపాసన ప్రిపరేషన్ జ్ఞానం వల్ల సో ఆత్మసాక్షాత్కారము కాబట్టి జ్ఞానానికి సర్వోత్కృష్టమైన ప్రాధాన్యాన్ని ఇవ్వటం జ్ఞానం చేయాలి నేను ఇలా ఎందుకు చెప్తానంటే సమాజంలో కర్మనిష్ట ఉపాసనానిష్ట ఉంటుంది తప్ప జ్ఞాననిష్ట ఉండదు సో జ్ఞాననిష్ట తక్కువగా ఉండదు కర్మనిష్ట ఉపాసనానిష్టాల్లోనే ఉంటారు ప్రధానంగా సో అందుకోసం కొంచెం ఓపెన్ అప్ చేద్దాం మైండ్ని కొంచెం ఓపెన్ చేస్తే మంచిది అని చెప్పేసి చెప్తాం ఇప్పుడు మీరు ఎక్కడైనా ఉపన్యాసం చెప్తూ ఉన్నారనుకోండి ఏదో హడావిల్లో ఆ హడావిల్లో ఉంటారు తప్ప ఇది విని జాగ్రత్తగా తెలుసుకుందాం అని ప్రయత్నం చేయరు అంచేతనే టెంపుల్ సరౌండింగ్స్లో టెంపుల్ ప్లే ప్లేస్లో ఉపన్యాసం వర్కౌట్ కాదు ఎందుకంటే అక్కడ కర్మ ప్రధానంగా ఉంటుంది ఉపాసన ప్రధానంగా ఉంటుంది తప్ప అక్కడికి వెళ్ళి ఇదిగో యోగమాయాసమావృత హాని ఇలా మొదలు పెడితే అది అక్కడ వర్క్అవుతుంది ఎందుకంటే కర్మని ఉపాసనని పూర్తి చేసుకుని కొంచెం విశ్రాంతిగా ప్రసన్నంగా కూర్చుని జ్ఞానాన్ని పరిశుభ్ర ఉంటుంది అదివే మంచిది అయం లోక మూఢ మూఢ అంటే వ్యామోహమును పొందినవాడు ఏమిటా వ్యామోహము నేను దేహము నా స్వ దేహమే నేను అని తమో గుణం నేను కర్తను నేను భోక్తను అని వ్యామోహం ఎప్పుడైతే తన విషయంలో ఇట్టి వ్యామోహం ఉంటుందో ఈశ్వరుని విషయంలో కూడా ఇంకో రకమైన వ్యామోహం ఉంటుంది ఆయన వైకుంఠంలో ఉంటాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఎవడికి వాడు వ్యామోహం సో భేదాన్నే ఈశ్వరుడు వేరు నేను వేరు ఆ భేదం ఆ భేద బుద్ధి అది కూడా వ్యామోహంలో భాగము ఈ విధంగా అనేక రకాల వ్యామోహాన్ని కలిగి వ్యామోహం అంటే డిల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో సో ఆ వ్యామోహాన్ని కలిగి అంటే భ్రమలు అనేక భ్రమలను కలిగి ఉండుట ఆ కారణంగా ఈశ్వరుడు దొరకకపోవడం అనే ప్రసక్తి లేదు నా అభిజానాతి ఈశ్వరుని గుర్తుపట్టలేకపోతున్నాడు అభిజ్ఞాన శాకంతలోనే కాళిదాస మహాకవి ఓ గ్రంథాన్ని రచించారు నాటకం అంటే శకుంతల దుష్యంతుల యొక్క ఉపాఖ్యానం శకుంతల దుష్యంతుని కోర్టుకు వస్తుంది వచ్చి పాపం ప్రేమగా వస్తుంది అత్తవారింటికి భర్త్ డిగ్రీకి వెళ్తున్నాను అనుకుని వస్తుంది వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చునే ఏమ్మా నువ్వు అడుగుతాడు అడిగేప్పుడు కాబట్టి కళ్ళు అప్పుడు అనసూయ ప్రియం వద అని ఇద్దరు చెలకెత్తలు ఉంటారు వాళ్ళ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కొంచెం ముఖం మీద నీళ్లు చల్లి ఏమిటి అలబడిపోయేటంటే ఆయన ఏమని అడిగాడో చూసారా ఏమా నువ్వు ఎవరివనో అని ఆవిడ పాపం చాలా కష్టపడిపోతాడు అప్పుడు అప్పుడు అనసూయ నీకు ఉంగరం ఇచ్చాడు కదా రాజముద్రిక ఉన్న ఉంగరం అభిజ్ఞానము గుర్తుపట్టడానికి వీలుగా ఇచ్చాడు కదా అది చూపించా ఆయనకి అంటే అవును మంచి సలహా చెప్పావు ప్రియం వద అమ్మాయి పేరు ప్రియం వద ప్రియం వదతి ఇది ప్రియం వద సో అని చూసుకుంటుంది చూసుకుంటే ఉంగరం ఉండదు అప్పుడు దుష్యంతుడు అంటాడు మీకు నేను సౌకర్యం చేయమంటే చేస్తాను రూము బిల్డింగ్లో రూము అది వ్యవస్థ చేయమంటే చేస్తాను మీ ఆతిథ్యానికి ఏం లోటు రానివ్వను మీరు ఎక్కడైనా నగరంలో మీకు ఏదైనా వ్యవస్థ చేస్తాను కానీ నా నా అంతఃపురంలో మటుకు మీకు చోట్లేదు మీరెవరో నాకు తెలియదు అంటారు అయిపోతుంది ఆవిడ వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ ఉంగరం దొరుకుతుంది ఆ ఉంగరం నదిలో పారేసుకుంది ఆవిడ మామూలుగా నదిలో పారేసుకుంటే చేప మింగుతుంది మన స్టోరీలు అన్నీ అలాగే ఉంటాయి ఒక యూజువల్ స్కీమ్ అది నదిలో పడిపోయిందంటే వెంటనే ఏమవుతుంది చేప మింగుతుంది ఆ చేపనే ఒక చేపలవాడు పట్టుకుంటాడు వాడు కోసినప్పుడు ఆ రాజముద్ర చూసి ఆ కడుపు దాని కడుపులో రాజముద్ర చూసి ఆ రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చి అయ్యా మహారాజా మేముద్ర ఉన్నటువంటి అంగుళీయకము నాకు దొరికింది అని ఇస్తాడు అప్పుడు రాజుగారు బహుమతి ఇచ్చి పంపిస్తారా చేపలు పట్టేవాడికి ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే ఈయన కలంబ నీళ్లు పెట్టుకుని దుఃఖించడం ప్రారంభిస్తాడు అయ్యో శకుంతల అని కళ్ళు తిరిగి పడిపోతాడు స్పృహ తప్పిపోతుంది అప్పుడు పక్కన విదూషకుడు ఉంటాడు విదూషుడు ముఖం మీద నీళ్లు చల్లి ఏం మహారాజా ఏమైందంటే శకుంతల నన్ను వెతుక్కుంటూ వస్తే నేను నువ్వెవరెవరని అడిగానో అవమానం చేసి పంపించేశాను ఇప్పుడేమో తెలుసుకున్నాను కానీ ఏం లాభం ఇప్పుడు లేదు కదా శకుంతల సో అభిజ్ఞానం గుర్తుపట్టని మో మోహం అంతే ఆ వ్యామోహం చేత గుర్తుపట్టలేకపోతాడు అలాగే ఈ జీవుడికి ఈశ్వరుడు ప్రియతముడు ఈశ్వరుడే ప్రియతముడు కానీ వీడు వ్యామోహంలో ఉంటాడు వీడు ఏమనుకుంటాడంటే వీడికి ప్రియమైనది బాహ్యంలో ఉందనుకుంటాడు జగత్తులో ఉంది ఇల్లు వాకిలి ఆ బంధువులు డబ్బు బ్యాంక్ అకౌంటు కీర్తి ప్రతిష్ఠలు ఇవన్నీ ప్రియములు అనుకుంటాడు అంతేగాని ఇవన్నీ ప్రియములు కావు ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వరుడు ప్రియుడు అని తెలుసుకోలేకపోతాడు అంచేతనే వాడు మూఢుడు అనబడతాడు మూఢోయం నాభి మూఢ లోకహ లోకహ అంటే మనుష్య తర్వాత మూఢశబ్దానికి ఇంకో అర్థం ఉన్నది గర్భో మూఢ అని ప్రయోగం అంటే ప్రసవ సమయంలో ఆ శిశువు గర్భంలో ఇరుక్కుపోయాడు అతుక్ అడ్డుకుపోయాడు అటక్ గయ అటక్ గయ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హీ హీ వాజ్ స్టక్ హీ వాజ్ అ స్టక్ అది మూఢశబ్దానికి అర్థం గర్భో మూఢ అప్పుడు సిజేరియన్ ఆపరేషన్ ఏదో చేసి చేస్తారు ఆధునిక కాలంలో అయితే ఆధునికాలంలో ఇంకా అదేం లేదు అన్నిటికీ సిజేరియన్నే చేస్తున్నారు బట్ దట్ ఈస్ దిస్ దట్ ఈస్ దిస్ సిస్టమ్ ఆ ప్రయోగం శబ్ద ప్రయోగం అటువంటిది గర్భో మూఢహ అలాగే వీడు దిస్ పర్సన్ మూఢహా అంటే హీఈ్ ద స్టక్ అతుక్కుపోయారు సో ఈ స్టక్ అయిపోవడము ఇది ఆధ్యాత్మరంగంలో చాలా అధికంగా కనపడుతుంది ఇప్పుడు ఎస్ఎల్సీ ప్లాస్ వీడు హై స్కూల్లో హై స్కూల్లో జాయిన్ అయ్యి ఇంకెప్పటికే హై స్కూలే ఇంకా కాలేజీకి ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి అంటే అర్థం ఏంటి హై స్కూల్లో స్టక్ అయిపోయాడు సరే కాలేజీలో జాయిన్ అయ్యాడు కాలేజీ ఎప్పుడు కాలేజీ ఏదో కాలేజీ బ్యాస్కెట్బాల్ టీమ్కే హెడ్డు క్యాప్టెను ఇంకా ఇంకా ఇంకా వాడు పాస్ అవ్వడం వాడు పాస్ అవుతే కాలేజీ బ్యాస్కెట్బాల్ టీం లేకుండా పోతుంది అంచేదో వాడు ఫెయిల్ అవుతాడు వాడు అక్కడే ఉంటాడు కాలేజీ ఫీజు కట్టక్కర్లేదు కాలేజీలోనే ఉంటాడు అంటే అర్థం ఏంటండి కాలేజీలో స్టక్ అయ్యాడు ఇంకొకత మీ యూనివర్సిటీకి వెళ్ళాడు ఇంక యూనివర్సిటీ ఇంకోడికి జీవితం ఏం లేదు యూనివర్సిటీలోనే ఉంటాయి సో అలా స్టక్ ఎందుకు వెళ్తూ ఉండాలి చెరైవేతి చెరైవేతి ఈ సమస్య మీకు అధ్యాత్మరంగంలో చాలా ఎక్కువగా ఉంటుంది చాలా గ ఉంటుంది చాలా విస్తారంగా విస్తృతంగా ఉంటుంది సో జనులు స్టక్ ఉంటారు కర్మలో ఘోరంగా స్థక్ అయిపోతాడు అంటే ఇంక వాడి జీవితం అంతా కర్మే చూసుకుంటాడు ఇంకా కర్మ కంటే నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉందని కూడా వాడికి అసలు వాడికి తెలియని కూడా తిన కర్మలో స్థక్ అయిపోతాడు ఎప్పుడు కళ్యాణం అనే అంటాడు కళ్యాణం దాటి వాడు ముందుకు అడుగు వేయడంత కళ్యాణమే దేవుడికి కళ్యాణం చేస్తూ ఉంటాడు వీడు అంతే కానీ ది సమ్మం బోనం ఆఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ వాడు మొత్తం స్పిరిచువాలిటీ అంతా కలిపి ఏమిటంటే దేవుడికి కళ్యాణం చేస్తాడు క్యా బాత్ హే సో కనుక ఆ రకంగా స్టక్ అయి ఉంటారు జనం కర్మ లెవెల్లో స్టక్ అయి ఉంటారు పూర్వం వైదికులు కూడా అగ్నిష్టోమని వాజపేయమని ఈ రకమైన కామ్య కర్మలలో చాలా ఘోరంగా స్టక్ అయి ఉండేవారు సో ఈ మధ్య కాలంలో ఆ వైదిక కర్మల స్థానంలో ఈ పౌరాణికమైనటువంటి కర్మలు వచ్చాయి వాటిల్లో స్టక్ అయి ఉంటారు ఎప్పుడూ స్టక్ వీడు సన్యాసం తీసుకున్నా అవే చేస్తూ ఉంటాడు సన్యాసం తీసుకున్నప్పుడైనా కర్మని కొంచెం ముందుకు వెళ్ళాలి కదా అరే భర్మ కర్మ బాంధతహే లోయం కర్మబంధన కర్మ నుంచి ముందుకు వెళ్ళద్దా కర్మలోనే స్టక్ ఇంకో హోళ్ళు ఉంటారు కొంచెం కర్మ నుంచి ముందుకు అడుగు వేస్తారు ఉపాసనలో స్టక్ అయి ఉంటారు ఇంకో ఉపాసన దాటి వాడు ముందుకు వెళ్ళడం అక్కడ అక్కడతో బిగుసుకుపోయి ఉంటాడు ఉపాసన భేదము భేద బుద్ధితో ఈ విధంగా అధ్యాత్మ రంగంలో జనులు ఆయా లెవెల్స్లో ఘో ఘోరంగా స్టక్ అయిపోయి ఉంటారు తర్వాత వేదాంతాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు కూడా ఒక స్థాయి వరకు ఆ టెర్మినాలజీ అంతా పట్టుకుంటారు ఆ దానికి సంబంధించిన సమాచారం అంతా పోవేసి పెట్టుకుంటారు అక్కడ స్టక్ ఉంటారు అనుభవం దగ్గరికి రాదు సో ఈ విధంగా ఎవడో ఒకడు వచ్చి ఒక కిక్ స్టార్ట్ ఇవ్వాలి కిక్ స్టార్ట్ ఇవ్వడం అంటే గడ్డ కిక్ స్టార్ట్ రాదు బాబు నువ్వు ను అయ్యావు నువ్వు ఘోరంగా స్టా స్టాలైపోయి ఉన్నావు తెలివి తెచ్చుకో ముందుకు నడు అని కొంచెం పరుషంగా చెప్పివాడు ఎవడో చెప్పాలి లేకపోతే వాడు అక్కడే స్టక్ ఉంటాడు కన్సోలింగ్ నడవద్దు షేక్ చేస్తే కానీ దాన్ని కిక్ స్టార్ట్ అంటాడు ఆ అటువంటి సందర్భం ఒకటి వచ్చి ఎవడో ఒకడు కిక్ స్టార్త్ చేస్తే అప్పుడు మళ్ళీ ఇంకో స్టేజ్ పైకి వెళ్తాడు కాబట్టి జనుడు ఈశ్వర దర్శనము అనే విషయంలో మూఢుడై ఉంటాడు స్టక్ ఉంటాడు మంచిది భాష్యకారులు ఏమంటారో చూద్దాం నాహం ప్రకాశ సర్వస్యలోక సమాజంలో ప్రతివాడు ఈశ్వరుని అన్వేషణ చేస్తూనే ఉంటాడు కానీ అందరికీ ఈశ్వరుడు తెలియబడ్డాడు కారణం ఏంటంటే వీళ్ళ యొక్క పరిభాష తప్పుగా ఉంటుంది కనుక ఈశ్వరుడు తెలియబడ్డాడు వీళ్ళు ఈశ్వరుడు గురించి వీళ్ళు వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా చాలా ఇటు అటుగా ఉంటాయి సందర్భంగా ఉండవు అంచేతనే ఆ ఈశ్వరాన్వేషణ అది ఎప్పటికీ తెమలదు అలాగే ఉంటుంది తర్వాత వీడు ఒక జీవితకాలం కర్మలు చేసినా ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్నట్టుగా ఉంటాడు తప్ప వికాసమేమి ఉండదు ఉపాసన కూడా అలాగే ఉంటుంది జిడ్డుగా ఉంటుంది ఏం వికాసమేమి ఉండదు ఎక్కడికక్కడ ఆ గురువు యొక్క ఉపదేశం అనండి లేకపోతే ఈశ్వరుని అనుగ్రహం అనండి అట్ ది రైట్ టైం ది రైట్ కిట్ స్టార్ట్ వస్తుంటే వాడు ముందుకు వెళ్ళగలుగుతాడు అది కేశాంచి దేవ మద్భక్తం ప్రకాశ అహం ఇత్యభిప్రాయ ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి వాళ్లలో కూడా కొద్దిమందికి మాత్రమే నేను నా స్వరూపము తెలుస్తుంది అనే అభిప్రాయం ఈశ్వరారాధకుల మాటే మాకు ఈశ్వరుడు ఉదయం వందు మేమే సంసారంలో ఉంటామన్న వాళ్ళ గురించి చెప్పట్లా ఈశ్వరారాధకుల మాటే వాళ్ళే భక్తి చేస్తూ కానీ ఆ భక్తిలో అనేక అనేకములైన లొసుగులు ఉన్న కారణంగా వాళ్ళు ప్రోగ్రెస్ ఏమి ఉండదు అది కానీ అభిప్రాయం జనులని విమర్శించటంందు తాత్పర్యం కాదు విషయాన్ని తెలుసుకుని ముందు అడుగు వేయడం కోసం అలా చెప్తారు యోగమాయా సమావృత ఈ యోగమాయా అనే మాట వింటూ ఉంటారు తరచుగా వింటారు అంతా యోగమాయ అండి అంటారు అన్నిటికీ యోగ వాడతారు ఆయన గొప్ప యోగండి అంటారు ఏదో ఈ నోట్లోంచి శివలింగం తీసాడు అనుకోండి నోట్లో శివలింగం ఎలా తీస్తాడు ముందు పెట్టుకుని తర్వాత తీస్తాడు సో తీసినప్పుడు ఆయన గొప్ప యోగండి అయితే యోగమాయండి. యోగమాయ అండి ఈ యోగమాయ అనే పదం అది ఒక ఊత పదం దానికి అర్థం తెలియక్కర్లా వాడేస్తూ ఉండొచ్చు అలా కాదు అని స్పష్టంగా తెలుసుకోవాలి వాట్ ఈజ్ యోగ సో యోగమైన మాయా యోగము అంటే కలయిక సంఘాతము కంపోజిట్ అని అర్థం సో యుక్తి యోగ యుక్ గుణాం యుక్తి ఘటన గుణముల యొక్క ఘటనము యుక్తి అంటే దగ్గరికి చేర్చుతా వేటిని గుణములను దగ్గరికి చేర్చుతా అంటే ఇప్పుడు చపాతీ చేయాలనుకోండి చపాతీ చేయాలంటే ఏం చేయాలి ఘటనము దగ్గరికి చేర్చాలి పిండి తీసుకోవాలి దానికి నీళ్లు పోసి ముద్ద చేయాలి నీడింగ్ అంటాలి దాని కొంచెం ఇలాగా మొత్తి కొంత పర్ఫెక్ట్గా తయారు చేయాలి తర్వాత అగ్ని యొక్క సంయోగం దానికి కలగాలి అంటే వేడి చేయాలి కొంచెం ద్రవద్రవ్యం కూడా వేయాలి కొంచెం నెయ్యో నూనో ఏదో వేసి ఇవన్నీ అన్నీ సమావేశం అయితే ఇది చపాతీ వస్తుంది అలాగే ఇక్కడ వీడి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అవిద్య ఇది అవిద్య గురించి వీడి ఎక్కడి నుంచి వచ్చింది తమోగుణము సత్వ రజోగుణము సత్వగుణము మూడు కలిసి ఆ మూడు ఒక చోటుకి చేరి వీడిని చక్కగా అజ్ఞానిగా అట్టేపెట్టాయి అది సార్ అది ఎలాగో చెప్పారు మీకు స్వతమో గుణం అలాగా తరజోగుణం ఎలాగా సత్వగుణం ఎలాగో చెప్పారు అజ్ఞానము తర్వాత ఎప్పుడైతే నన్ను నేను ఒక పరిచ్ఛిన్నమైన అహంకారంగా తీర్చిదిద్దుకుంటానో అజ్ఞానం చేత అప్పుడు ఈశ్వరుడికి నాకు మధ్యలో గోడ కట్టేసినట్టయిపోతుంది ఈశ్వరుడు భిన్నంగా ఉంటాడు ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడన్నవాడు వాడి ఈశ్వరుడు నేను తెలుసుకుంటాడండి వాడు తెలుసుకోలేడు He has no chance. He has no chance. He has a kick-starting and he has no chance to learn about it. He has no chance to learn about Ishwara. There is no such possibility. That's why Ishwara is a form of Atma Chetanayarupanga. If you have progress, you will be able to learn about Ishwara. TAYAYOGA MAAYAYA సమావృత సంచన్న ఇత్యర్థ ఆ యోగమాయ చేత కప్పివేయబడి ఉన్నాడు ఇప్పుడు ఈ యోగమాయ చేత కప్పివేయబడినది ఎవరు ఇది మేఘములు కప్పివేసినవి ఎవరిని సూర్యుణ్ణ లేక వీణ్ణ వీడి చూపును కప్పివేసాయి సూర్యుణ్ణి కప్పివేయలేదు కానీ ఒక సందర్భంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది సమాజంలో ఒక ప్రయోగం వాక్య ప్రయోగం ఉంటుంది మేఘములు సూర్యుణ్ణి తప్పివేసినవి అని అలా ఎవడైనా అంటే వెళ్ళి వెంటనే వెళ్ళి వాడి కాలర్ పట్టేస్తున్న ఇదిగో తప్పు అంటున్నావు మేఘాదు కప్పలేదు నీ చూపు నీ మనం వెళ్ళి దెబ్బలాడక్కర్లా ఇదిలో అలాగ మాట వరుసకు అలా కానీ తెలుసుకోవాల్సిందే తెలుసుకోవాలి సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అని ఎవరైనా అన్నారనుకోండి వెళ్ళిపోయి మీదపడి రక్కే ఎక్కర్లేదు అదో ఉదయాస్త్రమూ సూర్యుడికి లేవు అని అలాగే మీదపడి దెబ్బలాడే ఎక్కర్లా వల్లండి ఏదో ఒక దృష్టిలో ఆయన అంటున్నాడు ఉరికే స్థూలంగా చూస్తే ఎలా కనపడుతుంది మేఘాలు సూర్యుడిని కప్పేసినట్టు కనపడుతుంది అలా చెప్పుకోవచ్చు కానీ తెలుసుకుంటే మంచిది మేఘాల సూర్యుడిని కప్పేయడం మన చూపును కదా కప్పేసేది అని తెలుసుకోవడం అవసరం సో ఇక్కడ కూడా ఈ యోగమాయా సమావృత అనే పదం అది అహంకి వర్తింపజేయచ్చు యోగమాయా సమావృత అహం న ప్రకాశ అహం అంటే నేను నేనంటే ఈశ్వరుడు శ్రీ భగవాను వచ్చా కదా సో అంటే ఈశ్వరుడు యోగమాయ చేత కప్పివేయబడి అందరికీ స్పష్టముగా తెలియటం లేదు ఉందంటే మేఘములు కప్పివేస్తే సూర్యుడు కనపట్టలేదు అన్నట్టుగా ఉన్నాడు కానీ కొంచెం సూక్ష్మంగా ఆలోచించి ఈశ్వరుణ్ణి కప్పివేయడేమిటి ఈశ్వరుణ్ణి ఏం కప్పివేయలేదు మన చూపుని కప్పివేసింది అప్పుడు ఈ యోగమాయా సమావృత అనే పదాన్ని లోకహ అయం లోక ఈ మానవుడు అని అక్కడికి పెడితే సర్పదం సో ఈ చూపు కప్పివేయబడిన ఈ మానవుడు ఉన్నాడే వీడు ఈశ్వరుని తెలుసుకోలేకపోతున్నాడు అని రెండు రకాలుగా కూడా ఆ అన్వయాన్ని చేసుకోవచ్చు అది సంగతి అత ఏ మూఢ లోయం నాభిజానాం అజమవ్యయం నన్ను ఈ మూఢలోకము యోగమాయ చేత కప్పివేయబడిన ఈ మూఢలోకము నన్ను తెలుసుకొనలేకపోచు పోవచున్నది లోకముంటే మనుష్యుడు తెలుసుకున్నలేకపోవచ్చున్నాడు దీన్నే నేను ఉంటే బ్రీఫ్గా మెన్షన్ చేశాను నిలాయన క్రీడ అంటారు అంటే దాగుడు మూతలాట దాగుడు మూతలు సో ఆ సెన్స్లో కూడా యోగమాయ అనే పదానికి మరో అర్థం చెప్పచ్చు యోగాయ మాయా యోగమాయా అంటే కప్పివేయడము దాము కొనుట అంటే దాముకోవడం దా అంటే దాముకోవడం కప్పివేయడం మాయ చేత కప్పివేయబడ్డాడు అంటే దాముకున్నాడు సో ఎందుకు దాముకున్నట్టు యోగాయమాయ యోగమాయ మళ్ళీ కలుసుకోవడం కొరకే దావుకున్నాను దాగుడుమూతలాట నేను మొన్న చెప్పాను మీరు ఇప్పుడు వీడిని కళ్ళకు గంతలు కట్టేసి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతే ఇంకా దాగుడుమూతలాట ఏమి ఉండదు వాళ్ళు అక్కడే ఉండాలి చుట్టుముట్టూనే ఉండాలి అల్టిమేట్గా వాళ్ళకి ఎవడో ఒకటి దొరకాలి పట్టుకోవాలి పట్టుకుంటేనే శో ఆదిగో నువ్వు ఇక్కడ దాముకున్నావు అంటే అహో ఒక్క గెంత ఎస్తారు నవ్వుతారు అన్నీ కొడతారు పిల్లలు పట్టుకోవడం కోసం దాముకుంటారు కదా అంతే ఇంకా పెర్మనెంట్గా దానేసుకు నవ్వుకున్నాడు అనుకోడు నవ్వుకూడదు పర్వనెట్గా దావకు వెళ్ళాడు అనుకోండి రే ఇంకేది నువ్వు ఎతకడం దానేసాను నేమని చెప్పేసి మీరు వెళ్ళిపోతారు ఇంట్లో అలా దాముకోకూడదు కాబట్టి ఈశ్వరుడు కూడా మన నుంచి పెర్మనెంట్గా దాముకోడు కలుసుకునేందుకు వీలుగానే దావుకుంటాడు ఎక్కడ దావుకుంటాడు హృదయంలో దావుకుంటాడు ఈశ్వర సర్వ ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ లోకంలో ఉన్నాడు ఆ లోకంలో ఉన్నాడని చెప్తాడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు అంటే గోలోకంలో ఉన్నాడని చెప్తాడు మంచిది శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడని శ్రీకృష్ణుడిని అడిగి ఆయన ఒపీనియన్ కూడా మనం తీసుకోవాలి కదా ఎంతసేపు మనమే సెటిల్ చేసేయటం కదా ఆయన ఏమని ఈశ్వర సర్వభూతానా హృదేశే అర్జున తిష్టతి ఇంకా ఏమని చెప్పాడు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత నేను సకల ప్రాణుల హృదయంలో ఆశయం అంటే హృదయం సకల ప్రాణుల హృదయంలో ఉన్నాను ఆత్మరూ ఎక్కడున్నాడో చెప్పాడు ఎలా ఉన్నాడో చెప్పాడు ఆత్మరూపుడనై ఉన్నాను ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి మీరు కంపెనీలో ఉన్నారు ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకి ఆయన ఎక్కడున్నారు అంటే ఏం చెప్తారు కంపెనీలో ఉన్నారు ఆ కంపెనీ ప్రెమిసెస్లో ఉన్నారు తీరా అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నారు అంటే ఏ ఏ పొజిషన్లో ఉన్నారు అక్కడికి వెళ్ళి ఏమంటే మేనేజర్ గారు ఫలానా పేరు కలిగిన మేనేజర్ గారు అని చెప్తే వాళ్ళు చెప్తారు కాబట్టి ఇప్పుడు రెండు అంశాలు ఉంటాయి అక్కడ హీఈస్ ఇన్ ది ప్రెమిసెస్ కంపెనీ ప్రెమిసెస్ అండ్ హీఈస్ దేర్ యాజ్ ద మేనేజర్ ఇంట్లో ఉన్నట్టు ఉండడు ఇంట్లో ఎలా ఉంటాడు భర్తయ్యే ఉంటాడు ఓ లుంగి కట్టుకుంటాడు ఆఫీస్లో అలా ఉండడు అక్కడ భర్తయ్యే ఉండడు మేనేజర్గా ఉంటాడు ప్యాంటు షర్టు వేసుకునే అఫీషియల్ డ్రెస్ ఏదో కోటు ఏదో ఉంటే అది వేసుకుని ఉంటాడు అదేవిధంగా ఈశ్వరుడు హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనే పరిభాష పరిభాష గలత్ ఈశ్వరుడు హృదయంలో ఉంటాడు హృదయంలో ఎలా ఉంటాడు ఓ మూల నక్కి ఇలాగ చీల్ చేస్తే కనపడుతూ ఉంటాడు అలాగంటే కథలు పట్టుకోకూడదు ఇట్స్ నాట్ లైక్ దాట్ సో అలా చిన్న పిసరంతా ఈశ్వరుడు ఉంటాడు అది ఆయన ఎవడో చీలిస్తే కనపడ్డాడు మనకి కనపడ్డు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఆ స్టోరీ రిలవెన్స్ ఏదో ఉంటుంది దట్ ఈ సంథింగ్ ఎల్స్ సో ఈశ్వరుడు లోపల ఉంటాడు ఎలా ఉంటాడు ఆత్మరూపంగా ఉంటాడు ఇప్పుడు చందు సూర్యుడు సూర్యుడు నీటి బిందువులో ఉన్నాడు జ్యూ డ్రాప్ జ్యూ డ్రాప్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు అక్కడ నక్కిపోయి ఉన్నాడా ఆ జూ డ్రాప్లో ఇలా ము ముణుకుని ఉన్నాడా ఎవరు సూర్యుడు లేడు మరి ఎలా ఉన్నాడు ప్రకాశస్వరూపుడై ఉన్నాడు అలాగా అర్థం చేసుకోవాలి కానీ సో ఇప్పుడు ఈశ్వరుడు గంధపు చెక్కలో ఉన్నాడు అంటే ఆ చెక్కని కోస్తే దాని నుంచి బయటపడతాడనా కాదు గంధపు చెక్కలో ఎలా ఉన్నాడు గంధరూపుడై ఉన్నాడు ఈశ్వరుడు అప్పులలో ఉన్నాడు అప్పులు అంటే నీళ్లు జలంలో ఎందు ఉన్నాడు అంటే జలంలో ఎందు ఉన్నాడు అంటే పంపు పెట్టి తోడేస్తే ఆ మట్టిలోంచి బురదలోంచి బయటకు వస్తాడనా జలాశయంలో జలముల్లో ఉన్నాడని ఆ నీళ్ళు అన్నీ తోడేసారనుకోండి పంపుతోటి ఆ బురదలో కూర్చుని ఉంటాడు పై పైకి పట్టుకు లాక్కు రావచ్చనా ఇజిట్ నా ఇజ్ ఇట్ లైక్ దాట్ నో మరి ఎలా ఉంటాడు రసోహమసుకొంతే రసస్వరూపుడే ఉంటాడు సూర్యుడిలో ఉన్నాడు ఈశ్వరుడు సూర్యుడిలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆ సూర్యుడు లోపల కూర్చువెసుకు కూర్చుని ఉన్నాడనా ఇట్స్ నాట్ లైక్ దాట్ ప్రభాస్మి శి సూర్య యోహో సూర్యునిలో సూర్యప్రభ రూపంగా ఉన్నాడు చంద్రుడిలో చంద్ర ప్రభయ్య ఉన్నాడు సో పృథివీ ఎందు రూపంగా ఉన్నాడు ఓకే మనిషి హృదయంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆత్మరూపుడే అహమాత్మా గుడాకేశం ఈశ్వరుని పరిభాష స్పష్టంగా తెలుసుకుని అన్వేషణ మొదలుపెట్టండి మీకు ఈశ్వరుని అనుభూతి కలుగుతుంది అంతేగాని ఈశ్వరుని పరిభాష అంతా కూడా గలత్ పెట్టుకుని అంటే మిస్టే హైదరాబాద్కి నేను కొంచెం ఆ భాష మాట్లాడాను సో రాంగ్ పరిభాష పెట్టుకుని ఈశ్వరుడి కోసం వెతుకుతూ ఉంటే మీకు ఎక్కడ దొరుకుతాడో దొరకడు సో అప్పుడప్పుడు డూప్లికేట్ ఈశ్వరులు దొరుకుతారు డూప్లికేట్లు ఉంటారు కదా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నారనుకోండి ఆయనకు డూప్లికేట్లు ఉంటాడు ఉంటాడు ఎప్పుడే ఎరుగుదా మీరు ఇలాంటివి ఒబామా గారికి డూప్లికేట్ ఉన్నాడు జార్జ్ బుష్ గారికి డూప్లికేట్ ఉన్నారు అందరికీ డూప్లికేట్లు ఉంటారు అలాగే ఈశ్వరుడు కూడా డూప్లికేట్ ఒకటి ఉంటాడు అలాంటి డూప్లికేట్ ఈశ్వరుడు దొరుకుతారు కానీ మీరు అర్థమైన ఈశ్వరుడు పరిభాష స్పష్టమైతే కానీ దొరకడు ఇది వేదాంత పాఠం ఇది అద్వైత వేదాంతం సో ప్లీజ్ నోట్ దాట్ ఇక్కడ ఇలాగే ఉంటుంది ఈ పాఠం దీని దీని లక్షణం ఇది మంచిది కాబట్టి నన్ను గుర్తుపట్టలేకున్నాడు మంచిది నేను ఎటువంటి వాడను అజం అవ్యయం మాం అజం అవ్యయం పుట్టుక గిట్టుట లేని నన్ను గుర్తుపట్టలేకున్నాడు ఎందుకంటే వీడు ఎంతసేపు పుట్టేడు పుట్టేడు పుట్టేడు ఉంటాడు నేను పుట్టాను కాబట్టి ఈశ్వరుడు పుట్టాడు కదా నేనెప్పుడు పుట్టాను నేనేమో మూలా నక్షత్రంలో పుట్టాను ఈశ్వరుడు శ్రవణ నక్షత్రంలో పుట్టాడు ఇంకొకడు ముందుకు వచ్చాడు నేను నేను కూడా శ్రవణ నక్షత్రంలోనే పుట్టాడు ఇప్పుడు ఇక్కడికి ఏమైంది నేను శ్రవణలో పుట్టాను ఈశ్వరుడు శ్రవణలో పుట్టాడు ఒకడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు పుడితే చాలా సంతోషం కదా ఎందుకని నేను రోహిణిలోనే పుట్టాను శ్రీకృష్ణుడు కూడా రోహిణిలోనే పుట్టాను వీళ్ళ మేనమావ ఉన్నాడు ఈ రోహిణిలో పుట్టినవాడు మేనమా వాడు పరిగెత్తుకు వచ్చాడు నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నవాడు రైలు ఎక్కువ వచ్చాడు ఎందుక వచ్చాడంటే ముందు జపాలో వి చేయించి శాంతి చేయించనా ఎందుకు శాంతి నీకెందుకు నీకెందుకే శాంతి గురించి గో నీకెందుకంటే వీడు రోహిణిలో పుట్టాడు కదా వీడు రోహిణిలో పుడితే నా ప్రాణానికి వచ్చింది ఎందుకంటే శ్రీకృష్ణుడు రోహిణిలో పుడితే కంసుడికి ప్రాణానికి వచ్చింది కాబట్టి వీడు రోహిణిలో పుట్టాడు కనుక శాంతులు చేయించాలి శాంతి కుర్రాడి కోసం కాదు మేనమావ కోసం సో ఐశాహత ఇదంతా కూడా ఇదంతా కూడా ఆ సందర్భం వేరు గీత సందర్భం అలా ఉండదు కాబట్టి నేను పుట్టాను అంటూ పాడుకుంటూ కూర్చోకూడదు ఎక్కడో వెళ్ళాలి లేదు మాది ఎక్కడో విన్నాలో తెలియదు సడన్ గా గుర్తుకొచ్చింది ఎవో వింటూ ఉంటావు విన్నవి కొన్ని రికార్డ్ అవుతాయి కొన్ని రికార్డ్ అవో రికార్డ్ అయ్యి కొన్ని గుర్తు వస్తాయి కొన్ని నేను పుట్టలేదు దేవుడు పుట్టలేదు దేవుడు పుట్టడం ఏది పుట్టదు ఉడికే రీఆర్గనైజ్ చేయడమే ఇప్పుడు ఇల్లు కట్టేమో అంటే ఇల్లు కొత్తగా లేని ఇల్లు కొత్తగా వచ్చింది లేని ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది లేనిల్లు ఏమీ రాదు అంతకుముందు ఇక్కడ అక్కడ ఉన్న మట్టిని కొంచెం ఇటకల కింద సిమెంట్ మట్టినే ఇటకల కింద మారుస్తారు మట్టినే సిమెంట్ కింద మారుస్తారు సో ఆ మట్టిని ఇటకల కింద మార్చిన మట్టిని సిమెంట్ కింద మార్చిన మట్టితో కలిపి అలా నిలబెడితే అది ఇల్లుని మనం పెట్టుకున్న ముద్దు ఇల్లు లేదు ఏమి లేదు రీఆర్గనైజేషన్ ఆఫ్ పృథ్వీ ఉంది పృథ్వీ తత్వాన్ని రీఆర్గనైజ్ చేయడం ఐస్తో ఇల్లు కడతారు ఇగ్లూ అంటారు ఇగ్లూస్ అని కడతారు ఐస్తో లోపల కంఫర్టబుల్గా ఉంటుంది నేను ఎప్పుడూ ఉండలేదు దానికి సంబంధించి ఏదో పుస్తకం ఏదో చూశాను అలాస్కాలం ఏదో చెప్తారు వాళ్ళు విశాలంగా బాగానే ఉంటున్నారు సో అక్కడ ఇల్లు కట్టడానికి ఏమి ఐస్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తారు ఆర్గనైజ్ చేసే ఆర్చి ఆర్చి షేప్కి ఒక స్పెషాలిటీ ఉంది ఆర్చి ఎంత బరువునైనా మోస్తుంది ఆర్కిటెక్చర్ అనే మాట అక్కడ నుంచే వచ్చింది ఆర్చి ఈ గ్రీక్ ఇన్వెన్షన్ మీరు ఆర్చి షేప్లో పెడితే ఆ పైన చాలా బరువు పెట్టుకోవచ్చు ఆ బరువు మోసే శక్తి వస్తుంది వీళ్ళ ఐస్ని అలా ఆర్చి షేప్లో పెడతారు పెడితే లోపల ఖాళీ చేసుకోవచ్చు అలా నిలబడి ఉంటుంది ఏమైపోదు అది ఒక ఇల్లు అక్కడ ఇల్లు కట్టడం అంటే ఏం లేదు ఊరికే ఐస్ని రీఆర్గనైజ్ చేయడం ఐసు చుట్టూ ఐసే దాన్ని రీఆర్గనైజ్ చేయడం ఈ సృష్టిలో ఏది పుట్టదు ఏది పుట్టదు ఇప్పుడు శిశువు పుట్టేటంటే శిశువు పుట్టడం ఏంటంటే ఏం పుట్టడం మామూలుగా ఈ మీరు ఈ షాప్కి వెళ్ళారనుకోండి మాల్కి వెళ్తే మాల్లో షెల్ఫ్లో మీకు ఏం కనపడతాయి కందిపప్పు మినప్పప్పు బియ్యం గోధుమలు ఇవన్నీ కనపడతాయి బిస్కుట్లు అన్నీ కనపడతాయి అవన్నీ ఇంటికి తీసుకొస్తారు అవి రీఆర్గనైజ్ అయ్యి ఈ దేహం తయారవుతుంది ఇంట్లో పుట్టి దేహం ఉండదు అవి వండుకు తింటారు తల్లి తింటుంది తల్లి తింటే ఆ తల్లి తిన్న కొంత ఈ శిశువుకి దేహానికి ఉపయోగపడుతుంది ఫుడ్ రీఆర్గనైజ్ అవ్వడం అంచేతనే ఈ దేహానికి ఫుడ్ బాడీ అని అంటారు వేదాంతులు అలా అంటారు మామూలుగా లౌకికులు ఏమంటారు బాడీ అంటారు ఇంకా మీ అంటారు మీ నేను బాడీ అంటారు వేదాంతులు అలా అంటారు వేదాంతులు ఏమంటారు అన్నమయ ఇది అన్నమయ్య కోశం అన్న తెలుసుకుంటే కోశం కాదు తెలుసుకుంటే అన్నమయం తెలుసుకోకపోతే అన్నమయ్య కోశం సో అన్నమయ ఇట్స్ ఎ ఫుడ్ బాడీ ఫుడ్ మాడిఫికేషన్ కాబట్టి దీంట్లో పుట్టింది లేదు గిట్టింది లేదు నేనే పుట్టలేదంటు అంటే ఇంక ఈశ్వరుడు పుడతాడా పుట్టడం అనే ప్రసక్తే లేదు ఎప్పుడైతే పుట్టడం లేదో గిట్టడం కూడా ఉండదు చెప్పండి పుట్టుటా గిట్టుట అనే ద్వంద్వముల ఒక ఈశ్వరుడు కాబట్టి పరిభాష కరెక్ట్గా ఉండాలి ఈశ్వరుడి పరిభాష జీవుడి పరిభాష సేమ్ అందుకోసం రెండు కూడా కరెక్ట్గా ఉండాలి వెతికేవాడు జీవుడు వెతకబడేవాడు దేవుడు ఈ రెండింటి యొక్క పరిభాష కరెక్ట్గా ఉంటే జీవుడికి దేవుడికి మేళనము తప్పక జరుగుతుంది యోగమాయ కలుసుకుంటారు ఇద్దరు ఆ నిలాయన క్రీడ దావుడు మూతాలాట సఫలమవుతుంది కాబట్టి పరిభాష స్పష్టంగా తెలిసి ఉండాలి యయా యోగమాయయా సమావృతం మాం లోకోభిజానా ఆ యోగమాయ చేత నేను కప్పివేయబడి ఉన్నాను ఈ మానవుడు నన్ను గుర్తుపట్టలేకున్నాడు నా సౌయోగమాయా మదీయా సతీ మమ ఈశ్వరస్ మాయా విన జ్ఞానం